ఇప్పుడు ఈ టీవీలో చూపిస్తున్నారు వీళ్ళందరి బెడ్రూముల్లో కెమెరాలు పెట్టి ఒక నెల రోజుల వరుసగా మీరు దాదంతా అవన్నీ రికార్డు చేసి చూపిస్తే వీళ్ళలో ఎవడు స్వచ్ఛందంగా చూపుతాడండి ఎంత తప్పది అలా చేయకూడదు దోషం ఎక్కడ దొరుకుతుందా అని రంధ్రాన్వేషణ చేసి చేసి చేసి దానికి స్టింగ్ ఆపరేషన్ అని పేరు ఇలా తయారయ్యారు ఈ ఛానల్స్ ఇది పెట్టాండి ఇది ఒక కామర్స్ ఇలా ఎక్కడా చేయటండి ఇప్పుడు సీఎన్ఎన్ ఐబీఎన్ అక్కడ సిఎన్ఎన్ ఉంటుంది వాళ్ళు అలా చేయరు తర్వాత అక్కడ మైకేల్ మూర్రని ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఒకడు ఉన్నాడు అతను ప్రిన్సిపల్ చెప్పాడు నేను మాట్లాడేప్పుడు ఎదురుకుండా పక్కన నా పక్కన కెమెరా ఉంటాడు ఆ కెమెరా కనపడుతూ ఉంటుంది మాట్లాడు అప్పుడు ఒకతను అడిగాడు అంటే ఇతను ఇంటర్వ్యూ చేస్తాడు అది రికార్డ్ అవుతుంది ఒకతను అడిగాడు కెమెరా ఉంది కదా ఎందుకు కెమెరాని చూడండి కెమెరా పెడతాను నేను మీరు నేను మాట్లాడింది రికార్డు అవుతుంది మీకేమన్నా అభ్యంతరమా అభ్యంతరం అయితే నేను ఇంటర్వ్యూ చేయను నేను మీకు కెమెరాకి అభ్యంతరం లేదంటేనే ఇంటర్వ్యూ చేస్తాను అని ఓపెన్గా చేస్తాడు దాన్ని తీసుకెళ్ళి అది ఎడిట్ చేసి అదొక వార్త కింద అలా ఓపెన్గా చేయాలి కానీ స్టిగ్ ఆపరేషన్ పేరు పెట్టడం వాడి బెడ్రూమ్లో కెమెరా పెట్టడం అదే ఓ నెల రోజులు అదంతా రికార్డు చేయటం అదంతా లాగా భూతద్దం వేసి చూడ్డాం ఎక్కడా దోషం కనపడలేదనుకోండి పారాయడం అంతలా డిజిటల్ కదా క్లిక్ చెరిగిపోతుంది ఏదైనా ఓపెసర్ అంతా నెల రోజుల కెమెరాలో ఓపెసర్ అంత దోషం కనపడింది అనుకోండి అది ఫోటో వేసేస్తాం టీవీలో అదే వార్త ఇది ఒక సమాజం యొక్క కుత్సితమైన ధోరణికి నిదర్శనం అలా ఉండకూడదు చాలా తప్పు అదే పాపం వాడు పాపం కాదు వీడు పాపం వాడి పాపం పెసరంత పాపం వీడి పాపం మహాపాపం ఎనీవే ఎందుకంటే పాపం అనే మాట వచ్చింది కనుక ఒక దృష్టికోణాన్ని మీ ముందు ఉంచాలని నేను అనుకున్నాను సో పాపం జనానం సో సమాప్త ప్రాయం క్షీణం అంటే పాపం బాగా తగ్గిపోయింది ఆయన జీవితంలో సమాప్తం అనరు సమాప్త ప్రాయం అంటారు అక్కడ శ్రీకృష్ణుడు కూడా అంతం అనలేదు అంతర్గతం అంతానికి దగ్గరికి వచ్చింది అంటే పాపం చాలా తక్కువ ఉంది పుణ్యం చాలా ఎక్కువ ఉంది జనా పుణ్యకర్ పుణ్యకర్మణం పుణ్యం కర్మయేషాం సత్వశుద్ధి కారణం అది పరిభాష పుణ్యపాపముల పరిభాషది అంతఃకరణశుద్ధి అనేది పరిభాష అది పుణ్యపాపముల పరిభాష ఇప్పుడు మీకు నేను దృష్టాంతం ఆధునిక సమాజంలో దృష్టాంతం చెప్పడం నాకు అలవాటు మీరు తప్పుగా అర్థం చేసుకోకండి పురాణాల్లో దృష్టాంతం చెప్పచ్చు తప్పేం కాదు పురాణాల్లో దృష్టాంతం చెప్పి దూర్వాసుడు చేసింది పాపం అంబరీషుడు చేసింది పుణ్యం అని నేను చెప్పాను మీకు తనకాయ బాగా ఊపుతారేమి సమస్య కాదు కానీ ఆధునిక సమాజంలో పరిభాష అది మొత్తం శాస్త్రం అంతా మనకి దగ్గరికి వస్తుంది లేకపోతే అలా శాస్త్రం దూరంగా ఉంటుంది కొంతమంది శాస్త్రాన్ని దూరంగానే పెట్టుకుంటారు దగ్గరికి రాని కూడా దగ్గరికి వస్తే అది ఇబ్బందికరంగా ఉంటుంది భగవద్గీత చక్కగా బాగుండే పుస్తకం అలా షెల్ఫ్లో ఉండాలి తప్ప దాంట్లో ఉన్నవన్నీ హృదయంలో పెట్టేసుకుంటే మనం చేసి వెరు వెరు కూడా ట్రబుల్ అవుతుంది అంటే దగ్గరికి రానివ్వకుండా దూరంగా అడ్చిపెట్టుకుంటాం అలాగే ఉండకూడదు ఎనీవే అంతఃకరణ శుద్ధికారణం ఇది నేను దృష్టాంతం చెప్తాను ఇప్పుడు దేవుడికి ప్రసాదం నివేదించిన ప్రసాదం తినడం పుణ్యమే కదా అది పుణ్యమే కదా దాన్ని పుణ్యంగా పరిగణిస్తారు కానీ దాన్ని బ్లాక్లో డబ్బులు పెట్టి కొని తినాలనుకోండి అది పుణ్యమా పాపమా పాప అనో కాదో కానీ పుణ్యమైతే మాత్రం కాదు తర్వాత ఇంకొకటి అర్థం చేసుకోండి ఊరికే లడ్డూ తినడం పుణ్యం ఎందుకు అవుతుందండి లడ్డూ తినడం పుణ్యం ఏమిటి ఎవడు చెప్పాడు లడ్డూ తినేస్తే పుణ్యం వచ్చేస్తుంది అలా అయితే నేను ఇంకా తిరుపతిలో కూర్చుని లడ్డూలు కొనేసుకుని బ్లాక్లో అలా తినేస్తూ ఉంటాను పుణ్యం వచ్చేస్తూ నాకు అవును బోలా ఈ పుణ్యపాప పరిభాష అంతా గడబిడ ఇప్పుడు మీరు చెప్పండి నాకు లడ్డూ రాలేదు నేను వచ్చేసాను నా దారి నేను వెంకటేశ్వర స్వామికి పెట్టి వచ్చేసాను ఇంకొకడు లడ్డు దొడ్డిదారం బట్టు వెళ్ళి జరాసంభద్వారం అంటారు అంటే మెయిన్ డోరం పట్టు వెళ్ళడు బ్యాక్ డోరం కూడా వెళ్తాడు వెళ్ళి ఆ లంచం ఇచ్చేసి బ్లాక్లో డబ్బులు కొనేసి అది తినేసాడు ఇంకొకడు వెంకటేశ్వర స్వామి నా ఎడలో సంతోషిస్తాడా వాడి ఎడలో సంతోషిస్తాడా నా ఎడలే సంతోషిస్తాడు అంతేగానే తర్వాత ఇప్పుడు ఊంజల్ సేవ ఉంది ఇప్పుడు tv టీవీలో వస్తుంది అందుకోసం నేను కూడా కామెంట్ చేసేస్తున్నాను నేను మాత్రం ఎందుకు ఆగిపోవాలి ఐ జాయిన్ దిత్ యూ అండ్ గివ్ మై ఒపీనియన్ ఊంజల్ సేవ అండి టిక్కెట్టు దానికి ఏడు వందల యాభై రూపాయలు అదే వెయ్యి రూపాయలు టికెట్ కానీ దొరకవు టికెట్లు దొరకవు బ్లాక్లో అయితే దొరుకుతాయి వైట్లో దొరకవు దీని మీద ఆర్కే లక్ష్మణ జోకేష్ అయి టైమ్స్ ఆఫ్ ఇండియాలో షా ఆఫీస్ ఉంటుంది ఆఫీస్లో రెగ్యులర్ విండో ఉంటుంది ఆ విండో దగ్గరికి ఒకడు వస్తాడు ఏమండి ఇది నాకు కావాలని అప్పుడు ఆ విండో యువతలో ఉన్నవాడు పెద్ద ఆఫీసర్తో ఏమన్నా వీడు మెయిన్ డోరం వచ్చాడు దొడ్డిదారం పట్టు రాకుండా ఇప్పుడు వీడిని ఏం చేయమంటారని అడుగుతాడు అవును బ్లైక్ దా ఇవే సో ఈ ఊంజల సేవకి రెగ్యులర్ టికెట్ దొరకదు రెండు దాకా దొరకదు తర్వాత దొరుకుతాయి అంతవరకు కానీ బ్లాక్లో కావాలంటే మీకు నెక్స్ట్ వీక్ దొరుకుతుంది వీడు బ్లాక్లో కొనేసి ఊంజలు సేవ చేసేసాడు ఇప్పుడు అది పుణ్యమే ముంజలుసేవ పుణ్యమే కానీ అంతఃకరణ శుద్ధి అవుతుందా ఇవి టెల్ మీ బ్లాక్లో కొని చేస్తే అంతఃకరణ శుద్ధైందా లేదా అంతఃకరణలో కొంత కాలుష్యం చేరిందా కాలుష్యం చేరి కాబట్టి అది ద్వంద్వమోహం నుంచి బయటపడడానికి పనికి రాదు అర్థమైందండి మీకు పుణ్యపాప పరిభాష సత్వశుద్ధి సత్వ అంటే హృదయం అంతఃకరణ సత్వశుద్ధి కారణం ఇప్పుడు ఆ మాట మీరు విన్న తర్వాత ఇప్పుడు నేను మీకు మహాభారతంలో పుణ్యపాప పరిభాష పాప పరిభాష చెప్పాడు దాన్ని బట్టి పుణ్యపరిభాష చేసుకున్నాను యదాన కురుతే పాపం సర్వ భావం యథాన కురుతే భావం అంటే మీ మనస్సులో భావం సర్వభూతేషు సకల ప్రాణుల ఎడల భావము పాపకం పాప భావన నకురుతే ఎప్పుడైతే మీరు చెయ్యరో ఎలాగ చెయ్యరు కర్మణ మనస వాచ మనోవాకాయ కర్మల చేత సకల ప్రాణుల ఎడల మీరు పాపాన్ని భావన చెయ్యకపోతే ధర్మం సధర్మం వేద జాజలే జాజలే సంబోధన జాజలికి బోధించినటువంటి ధర్మం వాడికి మాత్రమే ధర్మము తెలియను అంటే అలాగా ఒక ప్రాణి మానవుడు కాని పశువు కానీ పక్షి కానీ ఏ ప్రాణి ఎడల మనస్సులో ఆ ప్రాణి ఎడల పాపాన్ని నేను భావన చెయ్యను వాగ్రూపంగా ఆ ప్రాణికి పరుషమైన వాక్కు పలికి నేను ఆ ప్రాణి మనస్సుకి కష్టాన్ని కలిగించను మనిషి కర్మణ ఒక చేష్ట ద్వారా ఆ ప్రాణికి ఏ రకమైన కష్టాన్ని నేను కలిగించను ఇది మీరు పాటిస్తే అప్పుడు మాత్రమే మీకు ధర్మము తెలిసినట్టు లెక్క ఇది పుణ్యపాప పరిభాష అంతేగాని పుణ్యము అంటే వెళ్ళిపోయి ఒక రిచువల్ చేసేసి ఇదిగో పుణ్యం అని మీరు ఆ చేస్తే ఆ పుణ్యం వేరు ఆ పుణ్యం వల్ల మీకు పుణ్యఫలం ఒకేసారి అంత పుణ్యఫలం వస్తుంది మోక్షం రాదు కర్మకి కర్మఫలం వస్తుంది మోక్షం రాదు మోక్షం రావాలంటే ఈ పుణ్యపాప పరిభాషలో పడాలి అంటే అంతఃకరణ శుద్ధి కారణం మీరు అంతఃకరణము శుద్ధంగా ఉండాలి అంటే ఎటువంటి రాగద్వేషములు లేకుండా అతీతంగా వాటికి అతీతంగా స్వచ్ఛంగా నిర్మలమైన ఆకాశములే ఉండాలి ఆ దిశలో అంతఃకరణాన్ని శుద్ధి చేసేటువంటి ఒక థాట్ మనసా ఒక వర్డ్ వాచ ఒక చేష్ట ఒక పని కర్మ అది పుణ్యం అంతఃకరణంలో కాలుష్యాన్ని కలిగించేది ఏదైనా కూడా అది పాపం అది పాప పరిభాష ఇప్పుడు ఇద్దరు కలిశారనుకోండి ఎవడో మూడో వాడి గురించి గాసిప్ చేశారనుకోండి వాడిలో లేని దోషాన్ని ప్రచారం చేయటమో లేకపోతే రోమర్ మాంగరింగ్ చేయటమో చేశారనుకోండి అది మామూలు పుణ్యపాప పరిభాష లోకంలో ఉండే పుణ్యపాప పరిభాష దృష్ట్యా పాపం కాకపోవచ్చు కానీ అంతఃకరణ శుద్ధి అనే అంశంలో అది పాపం కింద పరిగణింపబడుతుంది మీకు శత్రువు ఒకడు ఉన్నాడు శత్రువు అంటే మీకు ఎప్పుడో అపకారం చేశాడు కానీ వాడికి మీరు ఆశీర్వచనం సుఖం నుండి అపకారంలో ఉంది సుఖం మనకు దుఃఖాన్ని దేవుడు ఇస్తాడు తప్ప ఊళ్ళో వాళ్ళు ఇస్తారా ఉరికే అలా అనిపిస్తుంది అనే ఆశీర్వదనం చే శుద్ధులు ఇస్తారనుకోండి అదే అంతఃకరణ శుద్ధి కాబట్టి ఏ కర్మ వాక్కు మనస్సులచే అంతఃకరణము శుద్ధముగునో అది పుణ్యము వేటి చే అంతఃకరణములో కాలుష్యము రాగద్వేష కాలుష్యమే నిర్మాణముగునో అది పాపము అది అంతేగాని దేవుడు గర్భగుల్లో ఎంతసేపు కూర్చుంటే పుణ్యము అలాగ నిర్మాణం కాదు గర్భగుల్లో కూర్చుంటే ఏమైంది దృష్టి దేవుడి మీద ఉందా గర్భగుల్లో కూర్చొని దృష్టి లోకమే పెట్టారు ఎవడు వస్తున్నాడా వచ్చివాడు ఎవడు వీడు డబ్బు ఉన్నవాడా డబ్బు లేనివాడా లేకపోతే వీడు పుణ్యాత్మడా పాపాత్ముడా దృష్టి అని ఇలాగా మీరు వచ్చేవాడిని అందరినీ అంచనా వేసినప్పుడు మీకు ఒక కథ చెప్తాయి సడన్గా గుర్తుకొచ్చింది ఒక ఊళ్ళో ఇది ఇంట్లో చెప్పారు భాగవతంలో ఎక్కడో వచ్చింది ఒక ఊళ్ళో ఓ సాధువు ఒక ఆ సాధువు చిన్న గృహంలో ఉంటాడు అరువు మీద కూర్చొని జపం చేస్తూ మాల తిట్టుకుంటూ ఉంటాడు ఈ సాధువు ఇంటి ఎదురకుండానే ఒక వేష్య గల ఆ వేష్యాగ్రహం అది ఆ బస్తీలో అలా ఉంది ఆ వేష్య ఇంటికి విటులు ఈ సాధువు ఈ పక్కన ఈ చిన్న చిన్న గులకరాళ్ళు పెట్టుకునేవాడు పెట్టుకుని ఆ గులకరాలు అలా వేస్తూ ఉండేవాడు ఈ గులకరాలు పెద్ద గుట్ట కింద ఏమిటండి స్వామీజీ మీరేమో ఈ సాధువు కదా ఈ మాల తిప్పుతున్నారు ఒక పక్క నుంచి ఆ గులకరాళ్ళు ఏమిటంటే వాళ్ళ ఇంటికి ఆ వేష్య దగ్గరకు వచ్చిన విటుల గులకరా గులకరాళ్ళు అది చింతపెక్కలు ఒక విటుడు వస్తే ఒక చింతపెక్క వేస్తాడు అక్కడ అది కౌంటర్ మాట అని ఆయన చెప్పాడు అయిపోయాడు ఆ వేష్య అయ్యో నా ప్రారంభం ఇలా ఉంది నాకు భగవంతుడేమో ఇటువంటి జీవికను ఏర్పాటు చేశాడు దీని నుంచి నేను బయటపడలేకపోతున్నాను ఎప్పటికైనా ఈశ్వరుని అనుగ్రహం నా మీద ఉండి నేను బయటపడతానా కనీసం ఈ జన్మ కాకపోతే మళ్ళీ జన్మకైనా నేను బయటపడతానా అని ఆ రాముణ్ణే స్మరిస్తూ ఉంది కాదు అయిపోయాడు ఇద్దరికీ ప్రాణాలు పోయాయి ప్రాణాలు పోతే యమభటులు వస్తున్నారు విష్ణు దూతలు వస్తున్నారు ఈయన ప్రాణం పోయింది ఈయన అనుకున్నాడు ఆ వచ్చి వాళ్ళలో యమభట్టులు ఆ వేష్య దగ్గరికిను ఈ విష్ణుదూతలు అదుకూర్లాడి వాళ్ళ దూరాల నుంచి వస్తున్నట్టు ఎలా తెలుస్తుంది ఏ ఇంటికి వెళ్తున్నారనో సరే వచ్చేసారు యమభట్టులో వచ్చేసారు విష్ణుదూతలో వచ్చేసారు యమభటులు ఈయన గుమ్మ ఎక్కారు విష్ణుదూతలో ఆ వేష్య యొక్క ఆయన ఉన్నాడు మళ్ళీ ఇగో మీరు పొరబడ్డారండో మీ అడ్రస్లు సరిగ్గా చూసుకోండి మీరు అలా కంగారు పడతారు ఆ యమభట్టలు అటు వెళ్ళాలి ఆ విష్ణుదేవతలు ఇటు రావాలి అని అన్నాడు ఆయన అలా ఎందుకు అలా ఎందుకయా ఏం పోనీ యమభొట్టలు మేము నీ దగ్గరికి రా ఎలా వస్తావు నువ్వు నేను రోజంతా మాల తిప్పుతున్నాను నువ్వు నా దగ్గరికి వెళ్ళా వస్తావు ఆవిడేమో వేష్య జీవనం అధర్మం కదా గడిపింది కదా ఆవిడ దగ్గరికి వెళ్ళాలి నువ్వు నా దగ్గరికి వెళ్ళా వస్తావు అని అడిగా విష్ణుదేవతల్ని మీరు అటు పోయేటట్టు మీకేమి మూర్ఖుల ఏమి అని వాళ్ళు అని అడిగా అడితే నువ్వు నరకానికి పోతావు ఈవిడ స్వర్గానికి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఆమె ఎప్పుడు రాముణ్ణే స్మరించేది నువ్వు ఎప్పుడూ ఈ విధుల్నే స్మరించేవు కనుక నువ్వు కాబట్టి అంతఃకరణ శుద్ధి ముఖ్యం దీన్ని ఇలా ఈ సరిగ్గా ఇలా లేదు ఇంకో భాగవతంలో పింగళా గీత అని ఒకటి ఉంది దత్తాత్రేయ గీతలో ఉద్ధవ గీతలో దత్తాత్రేయ గీత అంతర్భాగం దత్తాత్రేయ గీతలో పింగళా గీత పింగళా అంటే స్త్రీ ఆమె ఒక వేశ్య ఆమె యొక్క గీత అంటే ఆమె చెప్పినటువంటి వాక్యాలు అది వస్తుంది ఆమె గొప్ప జ్ఞానం సో వేసేవి ఉంది జ్ఞానం కాబట్టి ఇక్కడ బాహ్యంగా వృత్తి ఏమిటి యాక్షన్ ఏమిటి దట్ ఈస్ నాట్ ది పాయింట్ సత్వశుద్ధి కారణం కాబట్టి పుణ్యపాపముల పరిభాష భగవద్గీత సందర్భంలో చాలా విలక్షణంగా ఉంటుంది అందుకోసం నేను ఇంతలో చెప్పాను తే ద్వంద్వమోహనిర్ముక్త యథోక్తేన ద్వంద్వమోహేన నిర్ముక్త సో ఈ విధంగా పుణ్యాన్ని పాపాన్ని ఆ ఈక్వేషన్ చూసుకుంటూ అంతఃకరణ శుద్ధిని ప్రోధి చేసే పుణ్యాన్ని చేసుకుంటూ అంతఃకరణ కాలుష్యాన్ని కలిగించే పాపాన్ని దూరం పెట్టేస్తూ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్రమంగా ద్వంద్వమోహం నుంచి విముక్తులైపోతారు విముక్తులైపోయి భజన్ే మాం పరమాత్మానం దృఢవ్రత చూడండి ఆత్మ అంటే ఇక్కడ లోపల ఉంటుంది అక్కడ ఉండేది ఆత్మ కాదు ఇక్కడ ఉంటుంది అయితే దేహము ఆత్మే అజ్ఞానం చేత దేహము ఆత్మని వీడు అనుకుంటాడు కాబట్టి పరమాత్మ అంటే ఏ దేని ఏ ఆత్మ విషయములో అజ్ఞానము లేదో అది పరమ ఆత్మ అంటే దేహము ఇంద్రియములు మనస్సు అహంకారము ఇవేమీ ఆత్మ కాదు వీటికన్నిటికీ మూలంలో ఉన్నటువంటి సెన్స్ ఆఫ్ బీయింగ్ ఆ సద్రూపంగా స్వయం ప్రకాశమైన సత్ అలా నిలిచి ఉండడం అది పరమాత్మ ఆ అయామ్ సెన్స్ పరమాత్మ చైతన్యం నుంచి వస్తుంది అది పరమాత్మ కాబట్టి ఎప్పుడు పరమాత్మ అనేప్పటికీ లోపలికి వెళ్ళిపోవాలి సో పరమాత్మానం అక్కడ మామంటే పరమాత్మానం ఎందుకంటే అస్మశ్శబ్దం కదా అది అస్మశ్శబ్దానికి ఎప్పుడూ ప్రత్యేకాత్మపరంగానే వ్యాఖ్యానం చేస్తారు అటువంటి నన్ను వాళ్ళు సేవిస్తారు అంటే వాళ్ళు జీవితంలో ఆత్మరూపంగా ఈశ్వరుని తెలుసుకోగలుగుతారు అయితే దీనికి కొంత గాఢశీలత కావాలి సాధారణంగా పురాణ కాలక్షేపం చేస్తారనుకోండి పురాణ అంటే గాఢశీలత అంటే ఏమిటో చెప్తున్నా మామూలుగా ఒత్తులు చూసుకుంటూ పురాణం చెప్తూ ఉంటాడు మధ్యలో నిద్ర వచ్చిందనుకోండి నేను నిద్రపోవచ్చు మధ్యలో ఎవరైనా బావో భావములతో వచ్చాయనుకోండి బయటకు వెళ్ళి చెప్పి మళ్ళీ రావచ్చు రాముడు ఎక్కడికే వెళ్ళడం అడవిలోనే ఉంటాడు మామూలుగా ఓ రోజు పురాణం మిస్ అయ్యారు ఆయన పురాణానికి వెళ్ళడం మిస్ అయ్యారు మొన్నడు వెళ్తున్నారు పురాణం ఏమండి నిన్న నేను పురాణానికి రాలేది వేళ వస్తున్నాను కథ ఎంతవరకు వచ్చిందని అడిగాడు ఏమీ చింత చేయద్దు మీరు మొన్న రాముడు ఎక్కడ ఉన్నాడు అడవిలో ఉన్నాడు ఈవాళు కూడా అడవిలోనే ఉన్నాడు రాముడు ఎప్పుడు అడవిలోనే ఉంటాడు ఎక్కడికి వెళ్ళారు మీరు పదిహేను రోజులు పురాణం వలసారనుకోండి తర్వాత వెళ్ళారనుకోండి తులసీదాస్ రామాయణ పురాణం అని అందుకోసం చెప్పాను రామాయణం ఇతిహాసం అని మళ్ళీ పదిహేను రోజుల తర్వాత రామాయణం పురాణానికి వెళ్ళారనుకోండి నేను మంచి వారం రోజులు ఊరిళ్ళు రావాల్సి వచ్చింది పదిహేను రోజులు రామాయణం రాముడు ఎక్కడ ఉన్న రాముడు అయోధ్యకు ఇంకా రాలేదు నువ్వేమీ చింత చేయకు అడవిలోనే ఉంటాడు కాబట్టి పురాణంలో మిస్ అయ్యేది ఏమీ ఉండదు చక్కగా ఒత్తులు చేసుకోవచ్చు బియ్యంలో బిడ్డలు ఎరుకోవచ్చు నిద్రపోవచ్చు అప్పుడప్పుడు రావడం మానేయొచ్చు పురాణం నడుస్తూ ఉంటుంది అలాగే చేయకూడదు శ్రవణం అది శ్రవణం చేసే పద్ధతి కాదు శ్రవణం అంటే మీరు పార్టిసిపేషన్ ఉండాలి నాటు బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ఎయిత్ లేదా ది అదర్ వే దట్ హ్యాస్ టు బికమ్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ సైకింగ్ మీలో అంతర్భాగం కావాలి అది శ్రవణం అని కూర్చుంటుంది తప్ప కనుక దృఢవ్రత లోకంలో జనులకి గాధశీలత ఉండదు ఆ గాధశశీలత ఉండదు అంత సూపర్ఫిషియల్గానే ఉంటారు బాగా బుద్ధిమంతులు మంచి మార్గంలో నడుస్తున్న వాళ్ళు సూపర్ఫిషియల్గా ఉంటారు తలా తోకా లేకుండా పోయేవాడి గురించి చెప్పేదే ఉంటుంది సూపర్ఫిషియల్గా అంటే పై పైనే తప్ప లోతు దాంట్లో ఉండే ఆ లోతుని తెలుసుకోవటం గాధశీలత కలిగి ఉండటము ఇది సాధకులకు చాలా అవసరం మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనుకుంటే గాధశీలత కలిగి ఉండాలి ఇప్పుడు కంప్యూటర్స్ ఉంది నేను కంప్యూటర్ల గురించి మాట్లాడుతాను నా కంప్యూటర్ నాలెడ్జ్ అంతా కలిపి ఈ కంప్యూటర్ సైంటిస్టులు ఉంటారు చూడండి వాళ్ళు వాళ్ళని మాట్లాడమన్నారు అనుకోండి ఐదు నిమిషాలు వాళ్ళ కొంత మాట్లాడతారు నన్ను మాట్లాడమంటే నేను అంతా మాట్లాడతాను ఐదు నిమిషాలు ఇంకా ఆ తర్వాత నాకు దాని గురించి ఏమీ తెలియదు నాకున్న స్టంతా అయిపోయినట్టు మానిటరు డౌన్లోడు అప్లోడు ఇలాంటి పది పదాలు నాకు తెలుసు అంతే నాకున్న కంప్యూటర్ నాలెడ్జ్ కానీ ఉపన్యాసం చెప్పేప్పుడు మాత్రం అయిపోయే స్వామిజీ కంప్యూటర్లు బాగా తెలుస్తున్నాయని మీరు కంగారుపూర్ పోయిట్లో మాట్లాడేస్తారు చాలా సూపర్ ఫిషియల్ కంప్యూటర్ సైంటిస్ట్ ఉంటాడు మీరు అతనితో మాట్లాడారు ఒక పరిమితాలు అతను ఇంతే మాట్లాడతాడు ఇంతకంటే ఎక్కువ మాట్లాడతాడు కానీ చాలా లోతైన అధ్యయనం చేసి ఎంత తేడా ఉందో చూడండి కాబట్టి ఓ ల్యాప్టాప్ ఒకటి పట్టుకుని ఓ విండోస్ అని లేకపోతే కంప్యూటర్ పరిభాష తెలియనివాడు ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఈ క్రికెట్ ఆడేవాళ్ళు వాడు బ్యాట్ చేయడానికి వెళ్తే వీడు కంప్యూటర్ కూర్చున్నా వాడు ఎన్ని రన్నులు కొడితే ఎన్ని రన్నులు అవుతుంది క్యాకులేట్ చేస్తూ ఉంది దీంట్లో క్యకులేట్ చేయడానికి ఉంది అయినా కూడా ప్రాజెక్షన్స్ ఇవేవి క్యాల్కులేట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే సాఫ్ట్వేర్స్ ఉన్నాయి క్రికెట్కి వాడు అవుట్ అయ్యాడా నెగ్గాడా ఓడా అన్నీ చెప్పి సాఫ్ట్వేర్స్ డెవలప్ చేసి పెట్టారు ఎల్విడబ్ల్యూకి సాఫ్ట్వేర్ ఉంది అన్నిటికీ సాఫ్ట్వేర్లు ఉన్నాయి ఈ కంప్యూటర్ వాడు డెవలప్ చేసి పెట్టారు ఈ బాల్ ఇటు రైట్ తిరిగిందా లెఫ్ట్ తిరిగిందా అన్నీ కంప్యూటర్ చెప్తున్నాయి అక్కడ వేసిన వాడికి తెలియదు వాళ్ళ వాడికి సరిగ్గా కనపడదు కానీ కంప్యూటర్లో అన్నీ కనపడతాయి కాబట్టి గాఢశీలత కలిగి ఉండాలి ఉరికే పై పైన అలాగే ఉండకూడదు లోతైన సరి లోతైన అధ్యయనం చేసి శీలం కలిగి ఉండాలి అన్నీ దృఢవ్రత అది దృఢమైన వ్రతాన్ని కలిగి ఉండాలి వ్రతము పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టినేని బిగియ పట్టవలయం పట్టి విడిచుట కంటే పడి చచ్చుటే మేలు విశ్వదాభిరామ వినుటలేమటువంటి గాధశీలత లేనిదే ఆత్మస్వరూపం తెలియదు లోకంలో ఏ పని చేయలేరు గాధశశీలత లేకుండగా ఎవడూ ఏ పని చేయలేరు అదొకటి ప్రధానమైన విషయం దృఢవ్రత అంటే మీకు వివరించాను ఏవమేవ పరమార్థతత్వం నాణ్యత కాబట్టి మీరు ఆ పరమార్థాన్ని తెలుసుకోదలుచుకుంటే తత్వాన్ని తెలియదలుచుకుంటే ఇది పద్ధతి నాణ్యత మీరు మీ క్లవర్నెస్ ఉపయోగించి మ్యానిపులేటివ్ స్పిరిట్ ఉంటుండే మ్యానిపులేట్ చేస్తూ ఉంటాం ఇప్పుడు మీరు సపోజ్ ఏదైనా ఆఫీస్లో పనుందనుకోండి మీరు క్లవర్గా అప్రోచ్ ఇవ్వాలి డైరెక్ట్గా అప్రోచ్ అయితే ఎవడు ఏ పని చేసి పెట్టడు మీరు అక్కడ మ్యానిపులేట్ చేయాలి వీడి వీడికి వాడికి ఏదో ముళ్ళు పెట్టి ఇటు తిప్పి అటు తిప్పి మ్యానిపులేట్ చేసేలాక్కు రావాలి డైరెక్ట్గా వెళ్ళారనుకోండి మీరు పని అవ్వదు దేవుడి దగ్గర కూడా అలాగంటే వేషాలు కనికిరావు ఇప్పుడు మీకు కార్ లైసెన్స్ కావాలనుకోండి డైరెక్ట్గా నేను కారు నేర్చుకున్నాను లైసెన్స్ ఇవ్వు వెళ్తే వాడు ఇవ్వడు టెస్ట్ పెడతాను పదిహేను రోజుల పదిహేను రోజుల తర్వాత వెళ్తే ఇప్పుడు ఖాళీ లేదు మళ్ళీ బ్రేక్ ఇన్స్పెక్టర్కి ఎక్కడో ఉన్నాడు ఇంకో పదిహేను రోజుల తర్వాత రమ్మంటాడు డైరెక్ట్గా వెళ్తే మీకు పని అవ్వదు దానికి ఏజెంట్ ఒకటి ఉంటాడు వాడి వాడికైనా సంబంధం ఉండదు ఆఫీస్తో అయినా సరే వాడి ద్వారా వెళ్ళాలి దానికి ఏదో అంత మతలభు వ్యవహారం చేయాలి అంత క్లవర్గా చేస్తూ రావాలి ఈ తెలివితేటలు ఎక్కువైపోయాయి దేవుడి దగ్గర కూడా ఇవే వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ఇవే తెలివితేటలు అంత మతలబ్బే అంత క్లవర్నెస్ దాన్ని ఇంకేమన్నాలో ఇంకే పరిభాష నాకు ఇంకే అర్థమైంది కదా మీకు ఈ అతి తెలివితేటలు అంత డైరెక్ట్ ఏరియా ఉండదు అంత మతలబ్బే వెళ్ళిపోయి వాడు చెవిలో చెప్పాడు ఈ వస్త్ర సేవ టికెట్ ఎక్కడ దొరుకుతుందంటావు అంటే లేవు రెండు వేల పంతొమ్మిది దాకా అయితే అది నాకు తెలుసులేవాయా మళ్ళీ వారం కావాలి దీని సంగతి ఎవరైనా చూస్తామంటే అబ్బే లేవు సార్ ఆ లేవు సార్ అను అంటేలాగా ఈ రెండు వందలు అటుపెట్టు ఎక్కడ దొరుకుతుందో చెప్పు ఇలా మొదలు పెడతాను ఇదంతా మనం దేవుణ్ణి మనం జేబులో వేసేసుకుంటున్నాం అంటే పై ఆఫీసర్ని ఏదో రకంగా జేబులో వేసేసుకున్నట్టుగానే మన జేబులో వేసేసుకోవడం పై ఆఫీసర్ ఏదో మతలబ్బు అలాగే దేవుణ్ణి కూడా పోకట్లో వేసేసుకోవడం ఈ స్తోపనం చేసేసాం ఆ నైవేద్యం పెట్టేసాం ఈ కర్మ చేసేసాం మన జేబులో జేబు మన జేబులోకి దేవుడు వచ్చాడు లేదంటే అతి తెలివితేటలో మీకు దేవుడి దగ్గర పనికి రావు దేవుడు అల్లా లభించడం వెళ్ళకూడమా ఏమి మనకున్న తెలివితేటలతో ఈ వేషాలు పనికి రావు అంతఃకరణ శుద్ధి తర్వాత దృఢం వ్రత వే టు ఇట్ యు డూ ఇట్ కరెక్ట్ కాబట్టి ఏమేవ పరమార్థతత్వం నాణ్యత मन करप्ट मेटालिटी देवड़ दें कटा पार, की वील्ले सर्वपरित्याग व्रतेन निश्चित विज्ञा दृढ़ व्रता उच्य सर नेो ओलेवलों ने दाने भाष्यकार इंका बार सर्वपरत्यागमने व्रतम सर्वा परत्यागम च చూడండి ఈశ్వరుణ్ణి మీరు స్వాధీనం చేసుకోవాలి వశం చేసుకోవాలి అనుకుంటే జగత్తుని త్యాగం చేయాల్సి ఉంటుంది అనంతాన్ని పట్టుకు చేరుకోవాలి అనుకుంటే పరిచ్ఛిన్నాన్ని విడిచిపెట్టాల్సి సో జగత్తుని త్యాగం చేయాల్సి త్యాగం అంటే ఫిజికల్గా కాదు మానసికంగా చిత్తత్యాగ ఏవో సంసార త్యాగ మనస్సులో ఉండే సంసారమునంతనూ మీరు త్యాగం చేయాల్సి సంసారం అంటే ఏమిటి మీ అండ్ మాయన్ నాది నేను నాది అంటే మమకారము నేను అంటే అహంకారం ఈ అహంకార మమకారములను రెండింటినీ ఈశ్వరుడికి సమర్పించేసేయాలి అది సర్వస్వ పరిత్యాగము సో నిర్మో నిరహంకార అని వస్తుంది అనేక పర్యాయాలు నిర్మమ నిరహంకార ఇది నాది అనే మమకారం ఇది నేను అనే అహంకారం కానీ దేహం నేను ఈ పని నేను చేశాను కర్తను నేను అది అహంకారం నా ఫోటో తీయండి నా ఫోటో ఎదురుకుండా పెట్టండి ఇది అహంకారం నేను ఈ పని చేసేప్పుడు ఫోటో ఒక ఆయన రాజకీయ నాయకులు గాంధీ గారికి మాలవేద్దామని వెళ్ళాడు వెళ్ళప్పటికి ఎనిమిదింటికైనా అనౌన్స్ చేశారు ఆయన ఎనిమిదింటికి మాలవి పట్టుకొచ్చారు భక్తులు అందరూ ఆ రాజకీయ నాయకుడు అనుయాయులు అందరూ వచ్చారు అంతా సపోర్ట్ అయ్యారు ఆయన మాల వేయబోయి తక్కువ నాగాడు అగే ఎరా కెమెరామ్యాన్ వచ్చారా అని అడిగారు రాలేస్తారంట మరి ఎరా నన్ను ఎక్కడికి ఎక్కించావు ముందేనో ఆయన ఆయన ఆ మాల మాల వేస్ట్ కెమెరామ్యాన్ లేకుండా ఈ మాల తీసుకెళ్ళి గాంధీగారిలో వేసేసాడు అనుకోండి ఈ మాల ఖరీదు వేస్ట్ అయిపోతుంది కాబట్టి కెమెరా మ్యాన్ పిలుచుకు రెండు లేదు ఆయన కెమెరామ్యాన్ పిలుచుకొచ్చారు ఈ కెమెరామ్యాన్ అక్కడ పక్కన ఉంటాయి హోటల్లో ఇడ్లీ ఏదో తింటున్నాడు వెళ్ళి ఆయన క్యాక్లేసి లాక్ వచ్చారు సార్ కెమెరా రెడీ సరే అప్పుడు గాంధీ గారి వాళ్ళు వాళ్ళు దీన్ని అహంకారము ఇది రా ఇది అహంకారం బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎవరు అంటే ఒకళ్ళు రాజకీయ నాయకులు రెండు ఉన్నది మీరే ఊహించారు సో ఇటువంటి అహంకార మమకారములను పూర్తి పూర్తిగా త్యాగం చేయాల్సి ఉంటుంది అది సర్వస్వ సర్వపరిత్యాగం అది ఒక వ్రతంగా పెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి అహంకారం మమకారాలు మనం త్యాగం చేసామనుకుంటాం అవి మళ్ళీ అలా మళ్ళీ రూట్ మార్చేసి వచ్చేస్తాయి మళ్ళీ అహంకార మమకారాలు వచ్చేస్తాయి ఒక అన్నాడు నాంతటి నిరాడంబరుడు త్యాగశీలి మరొకడు లేడు అన్నాడు దేవుడు ఆయన నిరాడం కాలేదా కాలేదా సో అదేవి పాప ఆయన చాలా త్యాగించేసి ఆ మాట నీ లెవెల్కి వచ్చి ఆ మాట అనేసాడు పోయిందండి సో ఆత్మస్థుతి లేని మహాపురుషుడు ఈ ఊళ్ళో నేను తప్పు మారి వాళ్ళేదో ఉన్నారా అంటే మళ్ళీ అక్కడ అతట్లకి వెళ్ళి అహంకారం మరో రూట్లో వచ్చేసింది సో అలాగా చాలా కాషస్గా అహంకార మమకారాలని త్యాగం చేసి భక్తి దృఢంగా చేయాలి భక్తి ఈ మతలబ్బు భక్తి పనికిరాదు దాన్ని ఇంకేం వర్ణించాలో నాకు పదం దొరక్క మతలబ్బు వ్యవహారం అంటే ఏంటి దేవుడికి ఈ పూజ చేసేస్తే ఈ లాభం కొట్టేసేయించుకున్నాము అని అలాగే కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో లాగేసుకోవడం లేకపోతే ఎడం చేత్తో ఇచ్చి కుడి చేత్తో లాగేసుకోవడం ఇలాగంటి వేషాలు పనికిరావసండి దేవుడి దగ్గర సో సర్వ జగత్ సర్వమును త్యాగం చేసి హే ఈశ్వర నీవు నీవే తప్ప నితఃపరం పెరుగ సంరక్షించు భద్రాత్మక అనేది పద్యం ఉండిపోతుంది కాదు నీవు తప్ప నేను గజేంద్ర పోక్షంలో నేను ఇంకా నాకు నువ్వు తప్ప మనం అంటూ ఉంటాం మన త్వమేవో మతాచ పితాత్వమేవ అంటాం అవి ఉంటే అంటాం అలాగా you matter said that we don't mean all that tanamana dhan anta uk kentadu tanamana dhanam tanai vudu tanante deham manai vudu dhanai vudu aa nana nana rhyme gudirindi kada andukosam kavi rhyme pettadu anta aa kavi pettindi veedu anta veede emu anubhuti thodannadu kaadu allante veshalu panikirau kabatti you cannot cheat god you cheat yourself నిజానికి ఒక మహాత్ముడు ఓ సిద్ధాంతం చెప్పాడు అదేమిటంటే ఈ సృష్టిలో ఆత్మవంచనే కానీ పరవంచన అనేది ఏదీ లేదు అలా నేను ఆయన్ని మోసం చేశాను నువ్వు ఆయన్ని మోసం చేయలేదురా నువ్వు నిన్ను మోసం చేసుకున్నావు మనం ఏమనుకుంటామంటే వాడిని మోసం చేశాను బాగా చేశాను అని అనుకుంటాడు వాడిని వాడు పాపం ఏదో సుఖము దుఃఖం అనుభవించేసి వాడి దారిని వాడు వెళ్ళిపోతాడు వాడి పాపక్షయం అయిపోతుంది వాడి పైకి వెళ్ళిపోతాడు ఉన్నత స్థితికి వెళ్ళిపోతాడు వీడు సర్వనాశనం అవుతుంది కాబట్టి నేను ఇతరులను చీట్ చేయటం అనేది ఏది లేదు నన్ను నేను చీట్ చేసుకుంటున్నాను ఇతరులను చీట్ చేశానని అతి తెలివితేటలేకపోయి కాబట్టి ఈ సర్వ పరిత్యాగ వ్రతము త్యాగ ప్రధానంగా ఉంటుందన్న గీత అంటే గీత యొక్క సారమేమిటని అడిగారు రామకృష్ణుడు వారు శ్రీరామకృష్ణుడు ఆయన ఏమన్నారంటే నువ్వు గీతాన్ని వాల్మీకి మంత్రం ఏమని ఉపదేశించారు ఆయన అలాగే చెప్పారు వాల్మీకి మంత్రం ఏమని ఉపదేశించాడు నారదుడు మరా అని ఉపదేశించాడు ఆయన మరా మరా అంటే రామాయణం నువ్వు అదే పని గీత విషయంలో చేయి గీతా గీత అను గీతా గీత గీతా గీత అంటే ఏమవుతుంది తాగి అవుతుంది తాగి అంటే త్యాగి త్యాగము గీత యొక్క సారము అంత త్యాగం ఎప్పుడు కూడా ఇంట్లో కూడా మనం ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు ఉంటారు వాళ్ళు మనకేం చేస్తున్నారన్నది ఫోకస్ ఉంది వాళ్ళు చేసి ఇది ఏదో చేస్తారు కొంచెం అవసరమైతే సేవ కూడా చేయాల్సిన మాటే దాంట్లో తప్పు లేదు కానీ మన వైపు నుంచి ఫోకస్ సేవను ఉండాలంటే మనం ఏమి సేవ చేయగలము ఒక ఒక ఆయన అన్నాడు మా నాన్నగారు నాకేం సేవ చేయలేదు మీ నాన్నగారు నీకు సేవ చేయడమేటర నువ్వు మీ నాన్నగారికి సేవ చేసావు అది చూసుకోవాలి కానీ మా నాన్నగారు నాకేం సేవ చేయలేదు అని అనకూడదు అలాగే భార్య నా భార్య నాకు సేవ చేయలేదు అనుకోకూడదు నేను నా భార్యకి ఎంత సేవ చేయగలిగాను అలాగే పిల్లలకి అందరికీ కూడా మనం సేవ చేయాలి ఒంట్లో ఓపిక లేదు పాపం వాళ్ళే సేవ చేశారు సరే ఇట్స్ ఓకే ఆల్ రైట్ కానీ మన ఫోకస్ మటుకు నా తరఫు నుంచి వీళ్ళకి నేనేం సేవ చేయగలను అని ఉండాలి ఎప్పుడు కూడా గివింగ్ ఆదానం అంటే ప్రధానం ఎక్కువ ఆదానం అంటే తీసుకోండి ప్రధానం అంటే సో జీవ జీవితే యావద్దానం సత్ ప్రధానం తతో అధికం నా జీవితంలో నేను తీసు తీసుకోకుండా ఎవడో బతకలేడు ఎంతో కొంత తీసుకోవాలి కానీ తీసుకున్న దానికంటే అధికం మనం ఇవ్వాలి అలా ఉండాలి అందరి ఎందు ఈశ్వరుణ్ణి దర్శించాలి ఈశ్వరుడు కేవలం ఏదో గుళ్ళో కూర్చొని ఉంటాడో అక్కడికి వెళ్ళి పువ్వులు వేసేసి వేషాలు వేద్దామంటే అలాంటి వేషాలు కుదరవు యు యు నాట్ గోయింగ్ టు Impress God like that. So, ఇంప్రెస్ గాడ్ లైక్ దాట్ సో ప్రతి ప్రాణి హృదయంలో ఈశ్వరుణ్ణి దర్శించటం మన హృదయంలో ఆత్మరూపంగా దర్శించటం మీరు ఆ ధరలో నడిస్తే అప్పుడు ఈశ్వరుడు వశమవుతాడు మంచిది తర్వాతి శ్లోకం జరామరణమోక్షాయ మామాశ్రుత్యంతియే దేవత విదుః అధ్యాత్మం కర్మచాఖిలం ఈరోజు ఐదు నిమిషాలు ముందు వెళ్తాను అని నేను అనుకున్నాను కొంచెం అర్జెంట్ పనుంది ఎవడనో కలిసి ఉంది ఏం పర్వాలేదు ఇంకా టైం ఉంది సో అవతారిక తేకిమర్థం భజంతే ఇుచ్యతే సరే వీళ్ళు తమ అంతఃకరణాన్ని శుద్ధి చేసుకుని దాంట్లో పుణ్యం పవిత్రత అధికంగా పెట్టుకునే పాపం ఉంటుందో పిస్తరం దాన్ని మినిమంగా చేసుకుని ఉన్నారే ఈ మహాత్ములు వాళ్ళు నన్ను భజిస్తారు అని చెప్పాడు పై శ్లోకంలో వాళ్ళు నన్ను సేవిస్తారు ఈశ్వరుణ్ణి సేవిస్తారు ఎందుకోసం ఇప్పుడు మామూలుగా లోకంలో ఈశ్వరుని ఎందుకు సేవిస్తున్నవరాను అంటే వాడు వాడి దగ్గర లిస్ట్ ఉంటుంది నాకు ఈ కోరికలు అన్నీ ఉన్నాయి కాబట్టి నేను సేవిస్తున్నాను అని లిస్ట్ దేవుడు పూజ చేస్తున్నాడు అనుకోండి ఒక ఆయన కాబట్టి పూజ ఏమిటండి ఇప్పుడు ఇప్పుడు అనుకోకుండా ఈ పూజ ఎందుకు మొదలుపెట్టారని అడిగారు అనుకోండి ఏముందండి ఈ ఈ సమస్య ఒకటి ఉంది దీనికి పరిష్కారం కోసం పూజ మొదలుపెట్టాను అనిపిస్తుంటాడు ప్రతి వాడు కూడా ఏదో ఒక లాభాన్ని అపేక్షించి లాభం ఉంటే సంసార లాభం దాన్ని అపేక్షించి ఏదో పూజ ఉంటాడు కొంతమంది క్రికెట్లో భారతీయులను ఎగ్గాలి అని పూజ ఎగ్గాలి అంటే మీరు భారతీయులు నెగ్గాలి ఆస్ట్రేలియా వాళ్ళు బ్యాట్తో గట్టిగా కొట్టకూడదు అని కూడా పూజ చేయాల్సి ఉంటుంది మరి అలాగే ఎక్కడ కుడుతుంది వాళ్ళు మరి ఏం ప్రేయర్స్ చేశారో ఏమిటో మన పూజ కంటే గట్టిగా వాళ్ళు కొట్టేస్తున్నారు బాల్ వేయడం ఆలస్యం వాడు సిక్స్కి పంపిణేస్తూ ఉంటారు మీరు ఎప్పుడు నెగ్గాను మీ పూజలు పూజలు అనే ఉంటాయి అలాంటి పూజలు చేయకూడదు అలాంటి పూజలు చేస్తే శ్రద్ధకి విఘాతం వస్తుంది వరోహం నెగ్గుతారు ఆట కావాలంటే సరదాగా చూస్తే చూడవచ్చు కానీ యజ్ఞం చేస్తున్నారు క్రికెట్ నగ్గడానికంటే చాలా తప్పుది ఎందుకంటే వీడు ఓడిపోయే చక్క వస్తుంది ధోని ధోని ధోని అంటే ఆయన ఐదు రన్లు కొట్టి మళ్ళీ అసలు కొట్టనే ఒక సింగిల్ తప్పు అసలు ఫోర్ కొట్టనే కొట్టడు మీరు ఎన్ని పూజలు చేస్తే లాస్ ఏమి ఎప్పుడో కొడతాడు ఎప్పుడో కొట్టాడు ఎప్పుడో కొడతాడు ఇప్పుడు ఏమీ లేదు అన్నట్టుగా ఉంటుంది పోలీ ధోని కలిపితే మరొకడు అలాంటి పూజలు చేయకూడదు పూజ చేయాలంటే పరమేశ్వర ప్రీత్యర్థం మరి క్రికెట్ మ్యాచ్ చూద్దాం ఎవడనెగితే వాడే గొప్ప ఏముందండి వీడైన ఎగ్గాలనే ఉంది అస్తమానం వీడైన ఎగ్గా వాడిని ఎగ్గుతాడు ఒకసారి క్యా బాధే ఎవడు బాగాడితే వాడు నెగ్గుతాడు నథింగ్ లైక్ దాట్ అది బెస్ట్ అది ఎనీవే కాబట్టి ఇప్పుడు మమక అహంకార పూజ చేస్తున్నాడు అంటే ఏదో అహంకార మమకారాలతో పూజలు చేస్తూ ఉంటారు జనాలు అది మామూలుగా అలవాటైన సమాచారం ఏదో కోరికతో చేస్తారు తప్పు కోరిక కొంత యోగ్యంగా ఉంటే తప్పు ఓ కష్టంలో ఉన్నాడు అనుకోండి ఈ కష్టం నుంచి దేవుడా నన్ను బయటపడాయమని పూజ చేయడంలో తప్పు లేదు చేయాలి కూడా కానీ మరి వీళ్ళు అహంకార మమకారాలు ఏమన్నావే గుణదోషములకు అతీతంగా పోయారు అయినా ఈశ్వరుణ్ణి భజిస్తున్నారు దేనికోసం భజిస్తున్నారు వీళ్ళు వాట్ ఈస్ ద రీజన్ అనే ప్రశ్నకి సమాధానం ఈ శ్లోకం ఇప్పుడు గీతలో ఒక పరిపాటి ఉన్నది అదేమంటే అధ్యాయం చిగురిన ఒక సూత్రప్రాయమైన శ్లోకం ఉంటుంది ఇది నెక్స్ట్ అధ్యాయం అంతా కూడా ఈ శ్లోకం మీద బిల్డప్ చేసుకొస్తారు ఈ శ్లోకము దీని తరువాతి శ్లోకము ఇవి రెండు అంటే ఆఖరి రెండు శ్లోకాలు ఇరవై తొమ్మిది ముప్పై ఈ రెండు శ్లోకాల్లో ఏ ప్రతిపాదనలు మన ముందు వీటి యొక్క విస్తారము వివరణ లేక వ్యాఖ్యానము ఎనిమిదో అధ్యాయం అవుతుంది అది గీత యొక్క పరిపాటి సో జరామరణ మోక్షాయ సో అది మీరు గమనించాలి విముక్తి కావాలి ఫ్రీడమ్ మోక్షము అంటే విముక్తి అంటే ఫ్రీడమ్ దేని నుంచి ఫ్రీడము జరా మరణ మోక్షాయ జరా అంటే వృద్ధాత్మ వృద్ధాప్యం అంటే ఏమిటంటే మీరు ఆలోచించండి దాంట్లో ఉండే సైకాలజీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు చిన్న వయస్సులో ఉంటాడు యంగ్ ఉంటాడు యంగ్లో మనస్సులో ఎన్ని ఆకాంక్షలు ఉంటాయో దేహము దానికి తగ్గ లెవెల్లో దృఢంగా ఉంటుంది యంగ్ పీపుల్ అలా ఉంటారు ఇప్పుడు యంగ్ మ్యాన్ నేను క్రికెట్ ఆడాలి అని అనుకుంటాడు అనుకోండి దేహం కోఆపరేట్ చేస్తుంది ఇప్పుడు నేనున్నాను అనుకోండి నేను క్రికెట్ ఆడాలి అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది కానీ నేను ఆడలేని మోకాల్ని పుట్టిన క్రికెట్ ఏం ఆడుతుంది సో ఈ విధంగా మనస్సు దేహము ఈ రెండింటి మధ్యన ఒక గల్ఫ్ ఏర్పడుతుంది ఎప్పుడు పెద్ద వయస్సులో చిన్న వయస్సులో మనస్సు దేహము అక్కడ కూడా కొన్ని కోరికలు ఎక్కువ ఉండి దేహం వెనకాల కష్టపడుతూ ఉంటుంది అయినా కూడా గల్ఫ్ తక్కువ ఉంటుంది దేహం పటిష్టంగా ఉంటుంది జరా పెద్ద వయస్సులో వచ్చినటువంటి దోషం ఏమిటంటే మీరు ఆలోచించండి పెద్దలు ఆ దోషం ఏమిటంటే మనస్సు పరుగులు తీస్తూ ఉంటుంది ఉరకలు వేస్తూ కోరికలు ఇంకా లాగా చిగుళ్ళు తొడుగుతూ ఉంటాయి ఇది కావాలి అది కావాలి సో కోరికలు అనేక ఉంటాయి నాకు ఇది కావాలి అది కావాలి నా కొడుకు ఇది కావాలి అది కావాలి నా కూతురికి ఇది కావాలి అది కావాలి ఈ లోపల మనవాళ్ళు తయారవుతారు మనవాళ్ళు మనవరాళ్ళు వీళ్ళు చెప్పిన మాట వినరు కానీ కోరికలకి లోటే ఉండదు నాకు ఇలా ఉండాలి అలా ఉండాలి అని వీడి కోరికలు పుంఖానుపుంఖాలుగా పెరిగిపోతాయి మనస్సు అనేకములైన వాసనలన్నీ రాగద్వేషాలని అధికాధికంగా నింపుకుని ఆ ప్రపంచం వెనకాల పరిగెడుతూ ఉంటుంది కానీ దేహము శిథిలమైపోయింది దేహం పరిగెత్తలేదు మనసం మీద ఉంటాడు మనస్సు మొత్తం హైదరాబాద్ అంతా తిరిగేస్తూ ఉంటాడు వీడు మంచం మీద ఉంటాడు లేవాలంటే కట్టిపట్టుకు లేవాలి ఇది వృద్ధాప్యంలో ఉన్నటువంటి దుఃఖం అలా కాకుండా మీరు ఇందాక మనం అనుకున్నట్టుగా అహంకార మమకాలను ఛాలెంజ్ చేసేసి శుద్ధమైన స్వచ్ఛమైన నిర్మలమైన అంతఃకరణ సత్వశుద్ధ సత్వగుణ ప్రధానమైన అంతఃకరణ అంటే రజోగుణములకు యొక్క విక్షేపము స్క్యాటరింగ్ ఆఫ్ ది మైండ్ లేదు శుద్ధ సత్వ ప్రధానంగా నిర్మలంగా ఉంటుంది మనస్సు మానసు మీద కూర్చొని ఉంటాడు కట్టుబట్టుకుని ఇటువంటి వెళ్తాడు హీ డజంట్ సఫర్ సఫర్ అవడం కాబట్టి మనం పెద్ద వయసు చూస్తున్న మన మనస్సులో ఉండే రజోగుణాన్ని కామనలని భయాలని సూపర్ స్టిషన్స్ని డిమాండ్ ఆఫ్ ది వరల్డ్ నాకు ఇది కావాలి అది కావాలి అది కావాలి ఇది కావాలనే డిమాండ్స్ని ఎజెండా ఫర్ ది వరల్డ్ ఎజెండాని సో ఇవన్నీ కూడా బాగా తగ్గించేసుకోవాలి తగ్గించేసుకుని నీకేం కావాలంటే నాకు ఈశ్వరుడు తప్ప ఇంకేమీ అక్కర్లేదు రామనామని తప్ప నాకు మరొకటి ఏమీ అక్కర్లేదు శరీరము తన పని తాను చే నేను కాదు తను శరీరము తను స్నానం చేసి తను శుతిగా పెట్టుకుందుకు కావలసిన ఓపిక దానికుంటే సాల్వ్ నా తరఫు నుంచి నేను రామనామైన జపం చేసుకుంటాను లేదా భగవద్గీత చదువుకుంటాను ఏదో రెండు మెతుకులు ఆరోగ్యంగా తిని నేను తపస్సు చేసుకుంటూ బ్రతుకుతాను దీన్ని వానప్రస్థాశ్రమము అంటారు ఉండే రజోగుణము విక్షేపము అన్నీ కూడా తీసిపారేసి వానప్రస్థాశ్రమానికి క్యారెక్టరిస్టిక్గా ఉండేటువంటి ఆ సత్వగుణ ప్రధానమైన ప్రశాంతమైన మనస్సు ప్రశాంత మనసం హీనం యోగినం ప్రశాంతాత్మా విగత భీ ఇవన్నీ గీతలో పద్దా ప్రశాంత ఆత్మ అంటే మనస్సు ప్రశాంతమైన మనస్సు భయం అనేది ఏది లేదు ఎందుకంటే అన్నీ యాక్సెప్ట్ చేస్తాం మనవడికి సెయింట్ యాన్స్లో సీట్ వస్తుందో రాదో అని తాత భయపడ్డాడు ఎందుకండి తండ్రి ఏడవాడు తండ్రి కదా జన్మనిచ్చి వీడు కొడుకు కదా వాడికి జన్మనిచ్చిన వాడు వాళ్ళు చూసుకుంటారు వీడు బెంగ పెట్టుకోవడం ఎందుకు సో అలాగా వానప్రస్థ తపస్సు ఈశ్వరుని యొక్క శరణాగతి యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ యాజ్ ఈశ్వరాస్ ప్రసాద అదే అసలైన ప్రసాదం ప్రసాదం అంటే లడ్డూను భోజనం చేయడం కాదు ఇది ప్రసాదం ఈ సర్వాన్ని ఈశ్వరుడిచ్చిన ప్రసాదంగా స్వీకరించడం ప్రశాంతంగా పెట్టుకోవడం సో జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహిత ఆ రకంగా మనస్సుకి దేహానికి మనస్సు ఎక్కడుంటే దేహం ఎక్కడుండే పరిస్థితి లేకుండా మోరర్లెస్ క్లోజ్ మనస్సు ఏ లెవెల్లో ఉందో దేహం కూడా అదే లెవెల్లో ఉంటుంది అలా మీరు తయారు పెడితే మీకు జరాని జరను వృద్ధాత్యాన్ని మీరు జయించేస్తారు దాంట్లో ఏమీ కాబట్టి నిష్కామ భక్తితో త్యాగ నిష్ట కలిగిన భక్తితో జరను జయించటమే మరణము దేహానికి మరణం మృత్యు భయంతో జీవించకూడదు నేను పుట్టాను అనుకుంటే నేను చచ్చిపోతాననే భయం పక్కనే ఉంటుంది ఏహం పుట్టింది దేహం నశిస్తుంది నేను మరణించడము నా స్వరూపం కానే కాదు నేను మరణించబోగుటమే లేదు అనేటువంటి ఆ వివేకము ఆత్మానాత్మ వివేకాన్ని కనుక బాగా దృఢంగా అభ్యాసం చేసుకున్నట్లయితే అభ్యాసం అంటే ఎలా చేస్తారు శాస్త్రాన్ని శ్రవణం చేయాలి భగవద్గీతని శ్రవణం చేయాలి మననం చేయాలి ధ్యానం చేసుకోవాలి ఆరోగ్యాన్ని మనం చదివినట్టుగా ఆ మనం అభ్యాసం చేసినట్లయితే సాధన చేస్తే మరణ భయం అవుతుంది మొత్తానికి జరామరణముల మోక్షము దీనికి ఆశ్రయము ఆలంబనము ఈశ్వరుడు మాం ఆశ్రిత్య యతంతి ఏ యతంతి ప్రయత్నం చేయాలి ఈశ్వరుని యొక్క భరోసాని పట్టుకుని ఈశ్వరుని యొక్క ఆలంబనను తీసుకుని మనం జరామరణ మోక్షానికి ప్రయత్నం చేయాలి ఈ శ్లోకం మళ్ళీ క్లస్ ఓం పూర్ణమిద పూర్ణమిదం ఓ